గణపతి హవామహే కవి కవీనాపమస్త జ్యేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోదసాగరం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా ం సహనా సహనౌునస్సు సహావై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి త్రయాత్ర ప్రజాపత పితరీ బ్రహ్మచర్యమూషు దీనికి భగవత్పాదుల శంకరవత్పాదుల అవత అధునా దమాది సాధనత్రయ విధానా అయము ఈ మొదలు ఇది మొదలు పెడుతున్నారు ఈ మొదలు పెట్టుక ఏమిటి మొదలు పెడుతున్నారంటే ఇది తగ్గించాలి ఇది తగ్గించాలి కొంచెం తగ్గించమా కని మీరు కూర్చోం బంద్ ఆ బంద్ నష్టం లేదు మినిమం పెట్టాలి ఓకే ఈ ప్లే విత్ ఇట్ అండ్ అవి బీ సాటిస్ఫైడ్ పర్వాలేదు అయం ఆరంభ ఈ మొదలు పెట్టుట ఏ ఎవరు మొదలు పెట్టుతోంది శృతి మొదలు పెడుతోంది త్రయాప్రాయ విచారం మళ్ళీ మొదలుపెట్టారు ఇంత ఇంత ఉపనిషత్తు చెప్పి మళ్ళీ ఏదో మొదలు పెడుతున్నారు దేనికోసం ఇది అయం ఆరంభ అంటే దమాది సాధనత్రయ విధానార్థ మూడు సాధనములను విధించుట శృతి యొక్క తాత్పర్యం మూడు సాధనములను విధించాలి ఎందుకంటే ఆత్మస్వరూపము నువ్వు అనుభవానికి తెచ్చుకోవటం కొంచెం క్లేశంతో కూడి ఉన్న విషయం దాంట్లో క్లేశం ఉంటుంది క్లేశమంటే మన మనస్సులో ఉన్నటువంటి సంస్కారములు వాసనలు ఆటంకంగా నిలబడతాయి బాహ్యమైన క్లేశం ఏమీ ఉండదు బయట వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టడం మన మనస్సే ఒక ఆతంకంగా తయారవుతుంది తర్వాత మనకి మనమే ఆటంకంగా తయారయ్యే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ క్లాస్ ఉందనుకోండి సిక్స్ ఓ క్లాక్ మీకు ఫైవ్ అయ్యేప్పటికీ ఇప్పుడు మబ్బు పట్టింది వర్షం వస్తుందేమో ఇప్పుడు ఏం వెళ్తాం లే అనిపిస్తే ఇప్పుడు ఎవళ్ళ ఆటంకం మీకు మీరే అలా కాబట్టి మనకి మనమే ఆటంకముగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సంసారంలో అలాగే ఉంటుంది సంసారం అంటే అది బాహ్యం నుంచి అడ్డులేమీ ఉండవు మనకే మనమే శత్రువుల కింద ఉంటాం సో ఈ రకమైన విఘ్నములను మనకి మనం కల్పించుకునే విఘ్నములను నివారించుట కొరకై కొన్ని సాధనములను మనం చేపట్టాల్సి ఉంటుంది ఈ సాధనములు రెండు రకాలు అంతరంగ సాధనములు బహిరంగ సాధనములు అంతరంగ సాధనం చెప్పడం అయింది ఓంకారము అంతరంగ సాధనం ఓంకార ధ్యానము అంతరంగ సాధనము ఇప్పుడు మూడు బహిరంగ సాధనములను చెప్తున్నారు మీరు రోజంతా ఓంకార ధ్యానం చేయరు కదా చేయరు చేయనక్కర్లేదు కూడా ఓంకార ధ్యానము అకేషనల్గా చేసుకుంటాం ఇక లోక వ్యవహారం అనేది ఒకటి ఆ సందర్భంలో మనము పాటించదగిన మూడు నియమములను ఇప్పుడు శృతి విధించబోతోంది అందుకోసం ఈ అధ్యాయము ఈ ఖండ లేక ఈ బ్రాహ్మణము ఆరంభమవుతున్నది మంత్రం చూడండి ఒకసారి త్రయా అంటే త్రయా ప్రాజాపత్యాహ అని ప్రారంభం అంటే కథ ప్రారంభమవుతోంది దమము ఇత్యాది మూడు సాధనాలను విధించమంటే కథ మొదలు పెడుతున్నారేమిటి అని మళ్ళీ మీకు అనుమానం రావచ్చు అర్థవాద అర్థవాద అని అంటే కథని ఎందుకు చెప్తారంటే ఒక సందేశం కోసం కథను చెప్తారు ఆ సందేశమే దమాది సాధనత్రయము దమము దానము దయా అనే మూడింటిని మనకి ఉపదేశించబోతోంది శృతి ఆ సందేశం డైడాక్టిక్ మెసేజ్ అంటారు మనం తప్ప ఏష ఉపదేశ ఏ ఇది ఒక మ్యాండేట్ ఇది ఉపదేశము అని ఆ ఉపదేశం చేయడానికి ముందు ఒక కథని చెప్తారు కథ చెప్పిన వెంటనే మన వివేకం అక్కడ చాలా ఇంపార్టెంట్గా తయారవుతుంది మనం ఆ కథని సరైనటువంటి పద్ధతిలో దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది శాస్త్రీయ నిత్యం మీ పక్కనే ఉన్నారు కథ చెప్పిన వెంటనే ఆ కథని ఇలా ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎవళ్ళ ద్వారా జరిగిందో అలాగే ఆలోచించకూడదు కథక యొక్క తాత్పర్యం ఆ విధంగా జరిగింది అని చెప్పుట ఎందుకు కాదు మీకు నేను చూస్తూ ఉంటా ఒక దృష్టాంతం చాలా ఎక్కువగా ఉంటుంది సమస్య సమాజంలో దీనికి ఫేమస్ దృష్టాంతం గజేంద్ర మోక్షం గజేంద్రమోక్షంలో వ్యాసమహర్షి భాగవతంలో మానవుని యొక్క సంసార స్థితి ఏ విధంగా ఉంటుంది అని వర్ణించి దాని నుంచి విముక్తి ఏ విధంగా లభిస్తుంది అని చెప్పడం కోసం ఈ గజేంద్రుడిని దృష్టాంతంగా తీసుకుంటాడు సంసారం అనే అడవిలో బాగా పొగరుతో ఉన్నటువంటి ఈ సంసారి వాడు గజేంద్రుడు అనే దృష్టాంతంగా తీసుకుంటాడు మొసలి కాలు పట్టుకోవడం అన్నది వీడికి వచ్చిన ఒక ఆపద అని ఆ విధంగా దాన్ని బిల్డప్ చేసుకొస్తాడు అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గజేంద్రుడి పూర్వజన్మ ఏమిటి ఈ సందేశం వెనక్కిపోయింది ఈ సందేశం ఏం లేదు ఆ గజేంద్రుడు యొక్క గాథలో మనకొచ్చే సందేశం గురించి ఎవడో ఆ గజేంద్ర స్థుతి చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా పెద్ద లెక్కలోకి తీసుకోరు ముఖ్యంగా గజేంద్రుడి పూర్వజన్మ ఏమిటి పూర్వజన్మలో ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్న మహారాజు అని ఒక ఆయన దారిమీపడతారు వెళ్ళి అదొక ఆస్పెక్ట్ తర్వాత ఈ గజేంద్రుడికి మోక్షం వచ్చాక ఏమైంది ఇప్పుడు ఆయన వచ్చి ఆ మకరాన్ని సంహరించి దీన్ని రక్షించాడు కదా అత బాద్మే కేవ్వా అది దాంతో ఏమైపోయిందంటే ఆ గజేంద్ర మోక్ష గాథ యొక్క ఉపదేశం కలదో అదంతా కూడా గాలిలో కలిసిపోతుంది అలాంటి పొరపాటు చేయకూడదు అందుకోసమే ఇక్కడ టీకాకారులు ప్రయాహనగానే దీనికి టీకా ఏమన్నా వస్తున్నాడంటే మీరు అక్కడి నుంచి ఇలాగే యథార్థంగా జరిగిందని మీరు అనుకోవద్దు ఇది ఒక గాథ మాత్రమే గాథ అంటే ఆ గాథలో చెప్పిన విషయాలు ఆ విధంగా ఘటిల్లినవి అని చెప్పడం ముందు తాత్పర్యం లేదు ముఖ్యార్థమునందు తాత్పర్యం లేదు అంటే అర్థం అది ముఖ్యార్థం ఆ గాథలో ఫలానా ఫలానా వ్యక్తులు ఏ విధంగా చేశారు ఇలా అయింది అని చెప్తారు అది ముఖ్యార్థం దాని ఎందు తాత్పర్యం లేదు మరి దేని మీద తాత్పర్యం అంటే ఈ ఇంకొక అర్థం మీద తాత్పర్యం అర్థం వదతి ఏమిట అర్థము దమాది సాధనములను మీరు పాటించవలను అనేది అర్థం ఆ అర్థాన్ని చెప్పడం కోసం ఈ కథ వచ్చింది అది అర్థం ముగ్గు మూడు రకాల పిల్లలున్నారు ప్రాజాపత్యాహ ప్రజాపతి యొక్క సంతానం ప్రజాపతి అంటే క్రియేటర్ సృష్టికర్త ఆ సృష్టించిన వాడు ఎవడో ఆయన జగత్తునంతనే ఒక పెద్ద ఆయన సృష్టించాడు కదా కథ ఓ పెద్ద ఆయన సృష్టించాడు ఆయనకి మూడు రకాల సంతానం ఉన్నారు మూడు గ్రూప్స్ అంటే ఈ సంతానం అంతా కలిసి మూడు గ్రూప్స్ కింద అయిపోయారనమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కలిసి మూడు భాగాలు అయిపోయే గ్రూప్స్ ఉన్నారు రాయలసీమ కోస్తా తెలంగాణ అన్నట్టుగా అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అందరూ తెలుగు మాట్లాడే కానీ మూడు గ్రూపులు ఉన్నారు కదా అలాగే వాళ్ళలో వాళ్ళ కొంత వైరుధ్యాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎనీవే సరైన దృష్టాంతం కాకపోవచ్చు లోన్ బాధలు పోతే సో త్రయా ఆ ప్రజాపతి సంతానము మూడు రకములుగా మూడు గ్రూప్స్గా ఉండిది భాష్యకారులు త్రయా త్రిసంఖ్యాకా ప్రజాపత్యా ప్రజాపతేనపథ్యాన్ని ప్రజాపత్యాహ అది మూడు గ్రూప్స్ ప్రజాపతి యొక్క సంతానము అపత్యాంటే సంతానం సో త్రిసంఖ్యాకాహ మూడు అనే సంఖ్య ఈ మూడు అనే సంఖ్య అందరికీ వర్తిస్తుంది ఎలాగంటే ఇప్పుడు ఏ బిసి అని ఉందనుకోండి ఏతో కౌంట్ చేస్తే సి ఏమిటవుతుంది మూడు అవుతుంది బితో కౌంట్ చేస్తే ఏ మూడోది అవుతుంది సితో కౌంట్ చేస్తే బి మూడో ఉంటుంది అలాగే అనమాట అందరికీ మూడు అనే సంఖ్య ఉంటుంది త్రిసంఖ్యాకా ఓకే తర్వాత అవతారిక భాష్యకారులు ప్రశ్న వేశారు సరే బానే ఉందండి మూడు రకాల పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏమిటి వాళ్ళు వాటర్ దే అని ప్రశ్న వేశారు మంత్రంలో ఏమైనా ప్రజాపతౌ పితది బ్రహ్మచర్య మూషుహూ అని సప్తమే విభక్తికి వద్ద అని అర్థం సప్తమే విభక్తికి అందు నా పై వద్ద అని నాలుగు అర్థాలు ఉంటాయి సప్తమే విభక్తికి పేతరి అంటే తండ్రి అని కాదు ఇక్కడ తండ్రి అని కూడా కాదు తండ్రి వద్ద తండ్రి వద్ద వీళ్ళు బ్రహ్మచర్యం ఊషుహు ఊషుహు అంటే నివసించిరి వాసా వాసా నుంచి ఊషతుహు ఊషుహు సం సంప్రసారణ వరే వచ్చి ఆ సా కాస్త షాయి ఏదో మొత్తానికి వస్తధాత సో నివసించిరి వాళ్ళు మకాం పెట్టారు తండ్రి గారి వద్ద మకాం పెట్టారు వెళ్ళి వాళ్ళ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకోవడం మానేసి వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చి ఈయన దగ్గర మకాం పెట్టారు ఎందుకు అలా చేశారు అంటే బ్రహ్మచర్యం ఊషుహు అంటే ఆయన దగ్గర మేధాన్ని అధ్యయనం చేయటం కోసమని అలా మా కాబట్టారు అయా మేము మీ దగ్గర అధ్యయనం చేస్తాము చదువుకుంటాము మాకు చెప్పండి అని మొదలుపెట్టారు ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటామని యూనివర్సిటీకి వెళ్తారు వెళ్ళేప్పుడు మేము చదువుకుంటాము అని వెళ్తారు వెళ్ళి అక్కడ చదువు తప్ప మిగతా పనులు యూనియన్లు పెట్టి పల్లండి చేసి యాజిటేషన్స్ చేసి ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా వాళ్ళు చదువుకున్నా వెళ్ళారు కదా చదువుకోవాలి తప్ప సో అలా అలాగే ఈ వేదాంత స్టూడెంట్స్ కూడా మేము చదువుకుంటాము అని వాష్రమంలో చేరతారు వచ్చి నేను చదువుకుంటా చదువుకుంటామంట అంటే నేను అంటాను మరి అన్నిసార్లు అనుకో ఒక్కసారి నేను చదువుకుంటాను అని ఒకసారి అని ఇంకా ఆ తర్వాత చేసి చూపించాలి అంతేకాదు గుర్తొచ్చినప్పుడల్లా చదువుకుంటారంటుంటే కష్ట చదువుకోవడం ప్రారంభించి కొంత ప్రోగ్రెస్ చేస్తే ఇంకా నేను చదువుకుంటున్నానని కానీ చదువుకుంటానని కానీ చెప్పక్క తెలిసిపోతుంది విని వాడికి చూసి ఇప్పటికీ వీళ్ళు బ్రహ్మచర్యం ఓసు బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ అంటే వేదం చర అంటే అధ్యయనం చేయటం వేదమును అధ్యయనము చేయుట అందుకోసమని వీళ్ళ ముగ్గురు ప్రజాపతి గారి దగ్గర మకాం పెట్టారు అంటే అంతేవాసి శిష్యుడుగా ఉంటూ అక్కడ ఇన్హౌస్ స్టూడెంట్గా డేస్ కాలంలా కాకుండా ఇన్హౌస్ స్టూడెంట్స్ మీద వీళ్ళు ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఎవరో తెలుసున ముగ్గురు దేవా ఆ భాష్యకర్లు ఏమంటారుంటాం ప్రజాపతం పితరి బ్రహ్మ ప్రజాపతం పితరి బ్రహ్మచర్యం శిష్యవృత్తే బ్రహ్మచర్య ప్రాధాన్యా శిష్యా సంత బ్రహ్మచర్యమూషు ఉషితవంతర్థ అది ప్రజాపత పితరి ప్రజాపతివద్ధ అంటే ప్రజాపతి తండ్రి నేర్ప ప్రజాపత్యులు వీళ్ళు తండ్రి వద్ద వీళ్ళు బ్రహ్మచర్యం ఊషుహు బ్రహ్మచర్యం ఊషుహు ఊషుహు అంటే ఉషితవంత నివాసము చేసరి నివాసం చేయటానికి ఉద్దేశ్యం ఏమిటి బ్రహ్మచర్యము అది ఉద్దేశం సో బ్రహ్మచర్యమును ఉద్దేశించి బ్రహ్మచర్యము గురించి నివస నివాసము చేశారు బ్రహ్మచర్యం ఏమిటంటే బ్రహ్మచర్యం అంటే వేద వేదములు అధ్యయనము చేయుట కాని వేదమును అధ్యయనము చేయుట అంటే ఇరవై నాలుగు గంటలు వేదాన్ని అధ్యయనం చేయరుగా అక్కడెందుకు మకాము అంటే బ్రహ్మచర్యంలో ప్రధానమైన భాగము శిష్యుడుగా జీవించుట శిష్యత్వ వృత్తి శిష్యుడను నేను శిష్యుడు అంటే శిక్షను ఇయ్యబడువాడు ట్రైనింగ్ ఇయ్యబడేవాడికి శిష్యుడు అని పేరు ట్రైనీ అని అర్థం ఇంగ్లీష్లో ఆ ట్రైనీగా జీవించడం అది బ్రహ్మచర్యంలో ప్రధానమైన అంశం కేవలము మంత్రాలు అలాగా ఆయన చెప్పడం మీరు వల్లించేయడమే కాకుండా ఒక రోజంతా కూడా ఎలా జీవించాలి అనే కూడా శిష్య శిష్య స్థితి శిష్యత్వము ఆ విధంగా జీవించుట కొరకై ఆయన వద్దనే వీళ్ళందరూ మకాం పెట్టారు ఎందుకంటే బ్రహ్మచర్యంలో శిష్యుడుగా జీవించుట ప్రధానమైన అంశము గనుక అది ప్రాధాన్యత తర్వాత తండ్రి గారి వద్ద మకాం పెట్టారు అంటే తండ్రి గారి వెళ్ళి ఒళ్ళో కూర్చుని బుధం మీద ఎక్కి అలాగ ఆయన గండం పుట్టుకు లాగి అలాగే చేయకుండా శిష్యాశ శిష్యులుగా ఉంటూ తండ్రి గారి వద్ద మకాం పెట్టారు ఒకప్పుడు తండ్రి గారి వద్ద అధ్యయనం చాలామంది తండ్రి గారి దగ్గర అధ్యయనం చేసి పూర్వం ఉంటారు అధ్యయనం చేసే టైంలో కొంచెం మర్యాద నిలబెట్టడము తర్వాత తండ్రి గారి దగ్గర అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రార్థనలోవి చేయకుండా మానేజేసి అలా కాకుండా తర్వాత మనకి నచ్చిన టైం అని కాకుండా వారికి నచ్చిన టైంను స్వీకరించి ఆ విధంగా న్యాయబద్ధంగా చేయటమే అలాగే చేయాలి అలాగే చేశారు ఇంతకీ మూడు గ్రూప్స్ అన్నారు ఎవళ్ళి మూడు గ్రూప్స్ భాష్యకారులు కే విశేషత ప్రశ్న కే ఎవరు అది ఎవరంటే చెప్పారు కదా ప్రజాపతికు సంతానం అని అలా కాదండి త్రయాహ అన్నారు కదా మూడు గ్రూప్స్ అన్నట్టుగా అన్నట్టుగా చెప్పారు విశేషత ఏమిటా మూడు గ్రూప్స్ వేరువేరుగా సపరేట్గా చెప్పండి స్పెసిఫిక్గా చెప్పండి అని ప్రశ్న దానికి సమాధానం ఎలా ఉంది మీకు భాష్యం శైలి మాట్లాడుతున్నట్టుగా లేదు భాష మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అంచేతనే దానికి భాష్యం పేరు వచ్చింది మాట్లాడ బోని భాష్యము అంటే బోలి మాట్లాడే భాషలో చెప్తారు మన వాళ్ళు భాష్యం అంటే అనుకుంటారంటే అది ఎదురు సంథింగ్ భాష్యం అనే పదానికి అర్థం పట్టించుకోడు శంకర భాష్యం అంటారు శంకర భాష్యం అంటే అర్థం ఏమిటి దాన్ని జాగ్రత్తగా ప్రింట్ చేసి ఆ పుస్తకాన్ని ఏమో ఒక గ్లాసు పలక గ్లాసు కవర్లో ఉన్నటువంటి పెట్టిలో పువ్వులు పెట్టి దాన్ని మడికి మరిగా లోపల పెట్టేయాలని అర్థం కానీ ఏమిటో అలా ఎందుకు చూస్తున్నామంటే భాష్యం అన్నదే భాష్యం అంటే నేను అర్థం ఏమిటి అర్థం భాష్యం అంటే పూజి చేసేదని కాదు భాష్యం అంటే మాట్లాడుకునేది భాష సరే ఎవరా ముగ్గురు అంటే దేవా మనుష్య అసురాశ్చ దేవతలు మనుష్యులు రాక్షసు అసురులు అసురులంటే రాక్షసులని కూడా అనుకోవచ్చు అసురులు రాక్షసులు వేర్వేరుగా వాడి సందర్భం ఉంటుంది అసురులంటే రాక్షసులను కూడా కలిపేసుకుని కలిపి ఒకే అర్థంలో వాడే సందర్భం కూడా ఉంటుంది ఇక్కడ ఒకే అర్థంలో వాడుతున్నారనుకోండి ఎందుకంటే ఇంక వేరే పదం లేదు కదా ఈ ముగ్గురు కూడా అసు అసు రమ్మంతే ఇది అసురా వద్దాం కమ్తో వాళ్ళ దేవాహ మనుష్యా అసురా చూడండి ఆ కథ మన పురాణ గాథలన్నీ ఇంటికి మూలం ఆయనది అన్నట్టుగా లేదు పురాణ గాథల్లో ఏముంటుంది దేవతలు రాక్షసులు మనుషులు మధ్యలో వీళ్ళు కూడా ప్రవేశిస్తారు అయితే మళ్ళీ దురదృష్టం ఏమిటంటే పురాణ గాథ అది ఒక డివిజివ్ స్పిరిట్కి ఆలంబనం అయి కూర్చుంది డివిజివ్ స్పిరిట్ ఒక ఆయన భక్తులకు సందేశం ఆ సందేశాన్ని బట్టి అది డివిజువల్ స్పిరిట్ అవును కదో మీరే నిశ్చయించండి సందేశం నేను విన్నాను ఏమిటంటే ఆ సందేశం ఇప్పుడు ఉత్తరాయణం వెళ్ళిపోయింది దక్షిణాయనం వచ్చింది దక్షిణాయన సంక్రమణ సందేశం దక్షిణాయన సంక్రమణమనో ఒకటి వస్తుంది సంక్రమణం జనవరి పదమూడో ఎప్పుడో ఉంటుంది దక్షిణాయన సంక్రమణం ఎప్పుడో జూన్లోనో జులైలోనూ వస్తుంది ఆ డేట్స్ నాకేం గుర్తు లేవు ఆ రోజు సందేశం ఆ రోజు కూడా ఏదో పూజారి ఉంటుందిగా సో మీరు దేవాలయం పెట్టుకుంటే అన్ని రకాల పూజలు సందర్భాన్ని బట్టి ఉంటాయి ఏమీ లేకుండా నాకు లాగా గాలిలాగా ఉంటే ఏది ఉండదు సో సో దక్షిణాయన సంక్రమణం రోజునే ఆ పూజాధికమైన తర్వాత సందేశం ఏమిటంటే ఆ సందేశం ఇప్పుడు ఉత్తరాయణం వెళ్ళిపోయింది ఇంక దక్షిణాయనం వచ్చేసింది సూర్యుడు యొక్క కాంతి తగ్గిపోతుంది అంటే ప్రకాశం తగ్గిపోతుంది దేవతలు వెనక్కి వెళ్ళిపోతారు ఇప్పుడు రాక్షసులు ముందుకు వచ్చేస్తారు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే దేవతల యొక్క రక్షణ తగ్గిపోతుంది కనుక రాక్షసులు ఈ పైన విజృంభిస్తారు కనుక మిమ్మల్ని మీరు రాక్షసుల నుంచి కాపాడుకుంటూ మీరు జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి పైగా విష్ణువు కూడా నిద్రపోతూ ఉంటాడు ఆయన మళ్ళీ ఎప్పుడు నిద్రలేస్తాడంటే దేవోత్థాన ఏకాదశిను నిద్రలేస్తాడు ఆయన కూడా నిద్రపోతున్నాడు ఆయన నిద్రపోయినప్పుడు ఈ రాక్షసులు మరీ పెట్టలేకపోతారు కాబట్టి మీరు ఎక్కువ మరీ ఎక్కువ అత్యుత్సాహాన్ని చూపించద్దు ఒదిగి ఒదిగి ఉండండి మళ్ళీ విష్ణువు నిద్రలేచిన తర్వాత ఈ రాక్షసులందరినీ ఆయన మొత్తి మూల అప్పుడు మళ్ళీ మనం పైకు రావచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే ఆ విష్ణువుని పూజించుకుంటూ ఉండండి అలా ఒదిగి ఉండండి అది సందేశం ఈ సందేశం విష్ణువుని పూజించుకుంటూ ఉండండి ఒదిగి ఉండండి అంతవరకు బాగుంది కానీ మనం మానవులము వీళ్ళు దేవతలు వీళ్ళు రాక్షసులు అనే ఈ విభాగము ఇది పెర్మనెంట్గా అది ఒక జీవకోటి ఆ విధంగా విడిపోయి ఉంది రాక్షసులు ఎప్పుడు రాక్షసులే దేవతలు ఎప్పుడు దేవతలే అనే ఒక స్పిరిట్ మీకు ఆ సందేశంలో కనపడుతుంది ఈ స్పిరిట్ ఆయన ఇచ్చిన సందేశం అంటే ఆయన్ని పర్టికులర్గా తప్పు పట్టేది లేదు సాహిత్యంలోనే వచ్చేసింది ఇబ్బంది దిస్ డివిజన్ ఆఫ్ ది హ్యుమాన్ ఆఫ్ ది జీవకోటిని ఆ విధంగా డివైడ్ చేసేయటం అన్నది ఇంకా ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీరు జీవకోటిని ఇంత బకడ్ డివైడ్ చేసి పెట్టుకుంటే మీకు వన్ఎస్ వైపు నడిచే దారే ఉండదు ఆ మీకు సాహిత్యంలో అటువంటి ఇబ్బంది ఒకటి తయారైంది అందుకోసం ఈ బ్రాహ్మణాన్ని ఆ దృష్టితో ఆ రకమైన స్పిరిట్ ఆఫ్ డివిజన్ బేసిస్గా ఉండే సాహిత్యాన్ని మనం ఏ విధంగా సరిచేసుకోవాలి అది ఎంతవరకు కరెక్టు ఈ విభాగము యొక్క తాత్పర్యమేమి ఈ సృష్టిలో జీవకోటిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి విభాగము సత్య సత్యత్వము ఎంతవరకు ఏ లెవెల్ వరకు ఆ విభాగాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి మరి ఇవన్నీ తెలుసుకోదగ్గ విషయాలు దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని మతాలలో ఒక ప్రిన్సిపుల్ ఒకటి ఉంది ఏమిటంటే ఆ ఎటర్నల్ డామినేషన్ అని ఒక ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపుల్ మీకు ఇండియాలో పుట్టిన మతాల్లోనూ ఉంది వెస్ట్లో మరీ ఎక్కువ ఉంది అబ్రహామిక్ ఫైట్స్లో చాలా ఎక్కువ ఉన్నది అబ్రహామిక్ ఫైట్స్లో వాళ్ళు సోజన్ పీపుల్ అని తర్వాత భగవంతుడికి అనుకూలమైనటువంటి వాళ్ళు భగవంతుడికి శత్రువులు అలాగా పర్మనెంట్ డివిజన్స్ ఉంటాయి అక్కడ అవి అవి కూడా అలాంటివి కొన్ని వచ్చాయి మహాత్ములు ఏమన్నారంటే ఇంటర్నల్ ఎవిడెన్స్ ప్రకారంగా వీళ్ళు మన దగ్గరున్న ఆచార్యులు వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చేది ఈ సమాచారం అని చెప్పేసి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి కాబట్టి ఇన్ వ్యూ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ విచ్ గైడ్ ద సోషల్ అండ్ రిలీజియస్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ దిస్ బ్రాహ్మణ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ మీరు పెద్దలు ఆ దృష్టితో కూడా ఈ బ్రాహ్మణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది నేను ఇంకా బ్రాహ్మణం పూర్తి కాకముందే పెద్ద బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను మళ్ళీ కథలోకి వచ్చేస్తాము దేవతలు మనుష్యులు అసురులు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అవతారిక తేచ ఉషిత్వా బ్రహ్మచర్యం కిమకువన్నిత్యుచ్యతే మళ్ళీ ప్రశ్న భాష్యం కదా భాష సరే బ్రహ్మచర్యం చేస్తున్న బ్రహ్మచారులుగా జీవిస్తూ శిష్యులుగా జీవిస్తూ ప్రజాపతి గారి వద్ద ఏం చేశారు అక్కడ వీళ్ళు అని ప్రశ్న ఉదయిస్తుంది దానికి సమాధానం చెప్తున్నారు ఏమిటంటే సమాధానం ఏమిటంటే మంత్రం చూడండి ఉందాము ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊచుహు ఆ విధంగా వాళ్ళందరూ బ్రహ్మచర్యాన్ని చేస్తున్నారు ఒకరోజు దేవతలు ఆ ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు దేవాహ ఊచుహు ఏమని అంటున్నారంటే బ్రవీతునో భవానితి అయా మహాశయ ప్రజాపతి గారు మాకేదైనా సందేశం మీరు దయచేయవలసింది సందేశం అనుగ్రహ భాషణం ఏమైనా చేయండి అని అడుగుతారు కదా మహాత్ముని అనుగ్రహ భాషణం చేయండి లేకపోతే కొంతకాలం ఉండి అయా మాకు సందేశాన్ని అనుగ్రహించండి అని శిష్యులు గురువుని కోరడం సహజం కదా అలా అవుతుంది ఏమవుతుందంటే స్వామిజీ ఆశ్రమానికి వస్తామంటారు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నప్పుడు తొమ్మిది అంట రెండు అక్కడికి వస్తారు అక్కడ కిచెన్ ఉంటుంది భోజనం ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు కబుర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి పేపర్లు ఉంటాయి న్యూస్ ఉంటాయి అన్నీ నడుస్తూ ఉంటుంది భోజనం అది చూస్తూ ఓ వారం రోజులైన తర్వాత గుర్తుకొస్తుంది ఎందుకు వచ్చాం ఆ అప్పుడు గుర్తుకొచ్చే ఒక ఉత్సాహం వచ్చి అప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను వారం రోజులు అయిపోయింది ఏదైనా సందేశాన్ని అనుగ్రహించండి అంటే అప్పుడు ఆయన సందేశం నిర్వహిస్తారు అలాగే వీళ్ళు వెళ్ళి ప్రజాపతి గారిని అడిగారు భాష్యకారులు దేవాహ ఊచుహు పేతరం ప్రజాపతి దేశాం దేవా అంటే వాళ్ళ యొక్క దేవతలను కాదు వాళ్ళలో దేవతలు ఎమాండం షష్ఠి నిర్ధారణ షష్టి దేవతలు మనుషులు అసురులు అనే మూడు గ్రూప్స్లోనూ ఈ దేవతలు అనేవాళ్ళు వెళ్ళి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి తండ్రి కదా వెళ్ళి ఆయనతో ఆయనతో మాట్లాడుతున్నారు కిమితి మళ్ళీ ప్రశ్న ఏమని మాట్లాడుతున్నారు బ్రవీతు కథయతు నస్మభ్యం ఎదనుశాసనం భవాని బ్రవీతు అంటే కథయతు లోటు మధ్యమ పురుష ఏకవ లోటు ప్రథమ పురుష ఏకవచనం లోటు ప్రార్థన చేసేప్పుడు లోటు వాడతారు మేము ప్రార్థిస్తున్నాను దయచేసి చెప్పుడు కథయతు భవాన్ అన్నది మర్యాద కోసం వాడతారు భవాన్ వచ్చిందంటే ఇంకా మధ్యమ పురుషు రాదు ప్రథమ పురుషే వస్తుంది తమరు చెప్పెదరుగాక అని మీరు చెప్పండి కాదు తమరు చెప్పెదరుగాక చెప్పెదరు కాక అంటే ప్రథమ పురుషు కదా నిజాత ప్రథమ పురుషే వస్తుంది కాబట్టి తమరు చెప్పండి దయచేసి మా కొరకు చెప్పుడు నహ అంటే షష్ఠీ కావచ్చు చతుర్థి కావచ్చు కానీ ఇక్కడ చతుర్థియే అస్మభ్యం అందుకోసం రాశారు మహా అంటే అస్మాకం కాదు అస్మధ్యం మా కొరకు చెప్పుడు అంటే సందేశమును ఇయుడు ఇడు ఇండు అంటే ఇవ్వండి ఏమిటి చెప్పాలి అంటే ఎత్ అనుశాసనం అనుశాసనం అంటే శిక్షణం మేము మీ దగ్గర నేర్చుకున్న కోసం వచ్చాం కనుక మేము ఏమిటి నేర్చుకోవాల్సి ఉందో దానిని తమరు అనుగ్రహించుడు అని వెళ్ళు ఈ దేవతలు వెళ్ళి ప్రజాపతి గారిని అడిగారు సో మంత్రం తేభ్య హైతక్షరమువాచ వాళ్ళ కొరకు తేభ్య చతుర్థి మహా అంటే అసమూభ్యం లాగే మన ఇక్కడ వాళ్ళ కొరకు ఆయన ఏం చేశాడంటే ఈ అక్షరాన్ని చెప్పాడు ఏతదో అక్షరము వాచ ఒక అక్షరాన్ని చెప్పాడు ఏమిటి అక్షరము ద ద అనే అక్షరం అంటే ఉపదేశం దా ఉపదేశం భాష్యం తేభ్యవిభ్యైతదక్షరం వర్ణమాత్రమువాచ దానుంది హానుందిగా అంటే ఒకప్పుడు ఇలా జరిగిందిట అని కథ చెప్పడం అనమాట అనగనగనగా అన్నట్టు ఇతిహాసం కథ కథనే అభిప్రాయం సో అప్పుడు ఏమైందిటంటే అప్పుడు ఏమైందిట అంటే ఇది ఇలా ఇందిట హధంగా ప్రార్థించినటువంటి ఆ దేవతల కొరకు ఏవం అతిభ్య హిభ్య ప్రజాపతి గారు ఏం చేశారంటే ఈ అక్షరాన్ని చెప్పారు అక్షరం అంటే ఏమిటండి ఒక ఒక సిలబుల్ వర్ణ ఓ వర్ణాన్ని మాత్రమే చెప్పారు ఏమిటా వర్ణము ద ఈ పాఠం సరళంగా ఉంటుందండి ఏదో మన మైత్రి బ్రాహ్మణంలో మనం చాలా ఇబ్బంది పడిపోయాం చూడండి కొన్ని అలా ఉండదు సింపుల్గా ఉంటుంది కానీ మంచి సందేశాన్ని కలిగి ఉంటుంది ద అని చెప్పాడా మంత్రం యజ్ఞాశిష్ట పుస్తకంలో టావొత్తుందా టా వస్తుందా టాఠా కనుక ఉంటే తప్పు టాయే ఉండాలి తర్వాత మంత్రంలో ఎక్కడో చోట్ల ఠా కనపడింది నాకు అంటే నేను తప్పు ప్రింట్ చేశానమాట ఆ క్యాప్ నొక్కేనమాట రాంగ్గా ఇక్కడ ఎక్కడో తప్పు వస్తుంది వచ్చినప్పుడు మీరు దిద్దుకోవాలి రెండో మంత్రంలో ఉందా అది ఇప్పుడే దిద్దుకోండి ఎందుకంటే తప్పు ఉందంటే ముళ్ళు ఉన్నట్టు కాళ్ళలో అది నేను గమనించాను ఇప్పుడు సెకండ్ ఎడిషన్లో దీన్ని దిద్దేస్తాం మేము మరి ఎంతకంటే అక్కడ ఇలాగ క్యాప్ను వచ్చానమాట అది మిస్ అది కూడా దిద్దుకోండి మూడోది కూడా దిద్దుకోండి ఒత్తు ఉండదు అదే తామ్మది తాం తాంతం తామహ ఆ తాయే స్టూనాష్టు తా వచ్చి తా వచ్చే అవకాశం ఏం లేదు దానికి సరే అదా అని చెప్పాడు చెప్పి ఆయన ఏమన్నాడో తెలుసినా ప్రశ్న అడుగుతున్నాడు అంచేతనే ప్లుతం ప్లుతం అంటే మూడు అంకె వేసారు చూడండి నేను అంటే ఆయన ఏమన్నాడు వ్యజ్ఞాశిష్ట అన్నాడు అనమాట ఏమరా మీకేమన్నా తెలిసిందా అని అడిగాడు అనమాట ప్లతం యజ్ఞాశిష్టా అంటే మీకేమన్నా తెలిసి యజ్ఞాశిష్ట సారీ యజ్ఞాశిష్ట హ్రస్వం హ్రస్వానికి దీర్ఘం వేసి మూడు వేస్తే హ్రస్వమేది ప్లతం ప్లతానికి సింబల్ ఎలా ఉంటుందంటే దీర్ఘం చేసి మూడు వేస్తారు మీరు విడదీస్తే వ్యజ్ఞాశిష్ట దాని ధాతులు వెళ్ళాగంటే అజ్ఞాసీత్ అసర్గ వి ఉపసర్గ అజ్ఞాసీత్ అజ్ఞాసిష్టాం అజ్ఞాసిషు అజ్ఞాసీ అజ్ఞాసిష్టం అజ్ఞాసిష్ట అది వి పెడితే సరిపడుతుంది మధ్యమ పురుష బహువచనం అజ్ఞాసిషం అజ్ఞాసిష్ అజ్ఞాసిష్మ అది ఎప్పుడు కూడా లింగు అంటే భూతకాలం కానీ వేదమంత్రాల్లో భూతకాలానికి వర్తమాన కాలం అర్థం చెప్పుకోవాలి వేద మంత్రాల యొక్క లక్షణం అది కాలం ముఖ్యం కాదు మంత్రాలకి కాలం ఏమి ఉండదు మీకేమన్నా తెలిసిందర్రా నేను చెప్పింది అని అడిగారు దా అని అడిగే వీళ్ళేమన్నారంటే యజ్ఞాసిష్మేతి హోచుహూ అజ్ఞాశిషం అజ్ఞాసిష్మ అజ్ఞాసిష్మ అని చెప్పానుగా నేను కాబట్టి ఉత్తమ పురుష బహువచనంలో వీ పెట్టుకుని తెలిసింది మాకు అని చెప్పారు వీళ్ళకి అర్థమైంది అది భాష్యం చూడండి ఉక్వాచతాంత ప్రచ్చపిత సో దానే ఒక్క అక్షరం మాత్రమే చెప్పినటువంటి ఆ తండ్రి వాళ్ళని ఇలా ప్రశ్నిస్తున్నాడు కిం ఏమని ప్రశ్నించాడు యజ్ఞ శిష్ట ఇది నేను చెప్పింది మీకు అర్థమైందరా అని క్లతం క్లృతం అంటే కొంచెం దీర్ఘం తెస్తారు దీర్ఘం చదువుకున్న వాళ్ళు అలా కంగారు కంగారుగా పరుగులు తీసుకొని కొంచెం సవకాశంగా చెప్తారు కొంతరావు చెప్పేప్పుడు సవకాశంగా చెప్తారు అలా కంగారుగా చెప్పరు అందులో ముఖ్యంగా అచ్చు పక్కన అచ్చు వచ్చిందంటే గ్యాప్ ఇవ్వాలి అలాగా కలిపేసి చెప్పేవాడు లేదని చెప్పేప్పుడు కూడా ఇటువంటివి మరి విద్వాంసులు చెప్పేదానికేను ఏదో అరకూర చదువులు వాళ్ళు చెప్పేదానికి చాలా తేడా ఉంది సో ఎనీవే సో మీకు అర్థమైందా అని అడిగాను అంటే మీరుంటున్నారు మాకు తెలిసిపోయిందంటున్నారు దాంటే ఏమిటో తెలిసిపోయింది ఏం తెలిసింది వాళ్ళకి దామ్యతేతిన ఆ మంత్రం దామ్యతేతిన ఆథి అని చెప్పారు వాళ్ళు ఆత్ అంటే మీరు చెప్పారు నహా మా కొరకు మీరు చెప్పారు అని వాళ్ళు ప్రజాపతితో అంటున్నారు మా కొరకు మీరు చెప్పారు ఏమని చెప్పారు దామ్యత అని మీరు చెప్పారు అంటే దమమును కలిగి ఉండు అని చెప్పారు దాన్యత అంటే లోటు మధ్యమ పురుష బహువచనం దామ్యతు దాన్యత ధాన్యతం దాన్యంతు దామ్య దాన్యతాత్ ధాన్యతం దామ్యత లోటు మధ్యమ పురుష బహువచనం మీరు దమమును కలిగి దమము అంటే రిస్ట్రెయిన్ ముందుకు పరిగెత్తే గుర్రాన్ని వెనక్కి లాగడం దాన్ని దమము అంటారు ఇంద్రియములే గుర్రములు ఇంద్రియములు గుర్రములు అవి ముందుకు పరిగెడుతూ ఉంటాయి వాటిని కొంచెం వెనక్కి రాదు ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అరిటికే బజ్జీలు వేసుకుంటే నాలుగు వే రెండు వే అది దమం నాలుగు వేసుకుంటే ఊరుకుని ఇంకో రెండు ఉంటారంటే కూడా ఊరుకుంటే వాళ్ళు రెండు వేసుకు వెళ్తారు అంటే దమం లేదనమాట కాబట్టి దమబో అంటే రసనేంద్రియం ముందుకి ఉరుకుతుంది ఇట్ జస్ట్ రషెస్ ఫార్వర్డ్ హోల్డ్ బ్యాక్ అలాగే ప్రతిదీ మనస్సు కూడా అంతే మనస్సు కూడా ఎదురు చూస్తారు అది బాగుంది ఇది మనం సంపాదిద్దామని అనిపిస్తుంది మనస్సుకి మనస్సుకి ఈ భోగ సాధనాన్ని మనం పట్టుకోవాలి అనిపిస్తుంది అనిపిస్తుంది హోల్డ్ బ్యాక్ హోల్డ్ బ్యాక్ బాత్రూంలో ఎయిర్ కండిషనర్ పెట్టాలి అని అనిపిస్తుంది బాత్రూంలో ఎందుకు హోల్డ్ బ్యాక్ అర్థం సో అలా అది దమ ఉంటే అలా మీరు కొంచెం దమాన్ని ప్రాక్టీస్ చేయండిపా అని దేవతలకు చెప్పాడు ఆయన అని ఆయన దాని చెప్తే దానికి అలా అర్థమైంది వాళ్ళకి ఇదండి మాకు అర్థమైంది అని అన్నారు వాళ్ళు అంటే ఆయన ఏమన్నాడో తెలుసు ఓమితి హోవాచాశిష్ట అక్కడ ఒత్తు ఉండదు సుమండి అక్కడ ఓం అన్నాడు ఆయన ఓం ఇది హోవాచం అంటే బానే తెలిసింది మీకు అన్నాడు కరెక్టే వాళ్ళకి తెలిసింది పైగా ఆయనే కన్ఫర్మ్ చేశాడు యజ్ఞ శిష్ట ఇది పాపం సంతోషించాడు ఎందుకంటే ఇంతకాలం శిష్యతం చేసినందుకు తెలుసుకున్నారు అని మీకు బాగా తెలిసిందండి తెలిసిందండి అన్నాడు ఆయన ఉపదేశాథం అభిత అక్షరస్య అర్థం విజ్ఞాతవంత ఆహోస్విత్ నా అని ఆయన అడిగాడు విజ్ఞాసిష్ట అని అడిగాడు కదా దాని అర్థం ఏంటంటే ఎవర్రా నేను ఉపదేశం కొరకు ఒక అక్షరాన్ని ఉచ్చేరించాను ఉపదేశరూపంగా అది మీరు విన్నారు కదా దాని అర్థం మీకు తెలిసిందా అర్థం తెలుసుకోవాలండి మీనింగ్లెస్ సిలబుల్ అని దా దా దాదా దాదా అని కాదు అని అర్థం తెలుసుకోవాలి ఒక ఆయన అన్నారు నేను మంత్రం జపం చేస్తాను ఏమిటండి ఏం మంత్రం జపం చేస్తారంటే అది రహస్యం అండి సరే మంచిది పోనీ దాని గురించి నేను చెప్తాను చెప్పండి దాని గురించి it is a single syllable. Ohulaka That is nothing new with mind there seems a له. Meaningless syllable you think, no, meaningless syllable. Meaningless syllable you think about this by saying yes. Independent meaning meaning understanding the status there means this. Meaning this meant to believe you need to beières that you think of a soul, in short meaning meaningless meaning i will know that mind is dull and wrongly кой ein wasn't black ochet fin豆 healthcare or thumb effect or a richtig ist believed that there Jado Alladid had you to be. So this is not like that. మంత్రం అంటే అలా ఉండకూడదు మంత్రం మీనింగ్లెస్ మంత్రం అనేది ఏమీ ఉండదు మీరు మనస్సు నిశ్చలంగా మీనింగ్లెస్గా ఉండాలంటే థాట్లెస్గా అయిపోవాలి ఇంకా మంత్రం లేదు ఏం లేదు ఇన్నర్ సైలెన్స్లోకి వెళ్ళిపోవాలి తప్ప మంత్రం అంటూ పట్టుకుంటే దానికి మీనింగ్ ఉండాలి ఉపదేశానికి మీనింగ్ ఉండాలి కొంతమంది ఉపదేశం అయిపోయిందండి మాకు అంటారు గురువు ఉపదేశం చేశారు ఉపదేశం అయిపోయింది ఏమిటి ఆ ఉపదేశం దాని అభిప్రాయం అదంతా మా గురువు గారికి తెలుసు ఉపదేశం అయిపోయి మరి నీకే వీడికి తెలియాలి కదా గురువు గారికి తెలిస్తే ఉపయోగమే ఉంది కాదు ఆయనే చూసుకుంటారు ఏమిటి చూసుకునేది అలాగే ఉండదు కాబట్టి మీకు తెలిసిందపా అని అడిగాడు పాపం లేదా తెలియలేదా ఆహోస్విత్ నా ఆహోస్విత్ అంటే ఒకచో మీకు తెలియకపోవచ్చు కదా తెలియలేదా అని అడిగాడు దేవాచు ఇప్పుడు దేవతలు సమాధానం చెప్తున్నారు యజ్ఞాసు విజ్ఞాతవంతో వయం మాకు తెలిసిపోయిందని చెప్పారు మాకు అర్థమైపోయింది అంటే ఆయన అంటాడు యజ్ఞముచ్యత మయా ఉత్తమితి అది భాష్యకారులు యాడ్ చేశారు హీ ఫిల్స్ ది గ్యాప్ మంత్రంలో అది ఫీల్ చేశారు మీకు తెలిసిపోతే సరే చెప్పండి ఏమిటోను నేను చేసిన ఉపదేశం ఏమిటో చెప్పండి అని అడిగాడు ఆయన ఎద్వం ఓహో అలాగా తెలిసిపోయింది తెలిసిపోతే చెప్పండి అయితే అని దేవా ఊచుహు అప్పుడు మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు దామ్యత దాంతాహయూయం స్వభావత అదాతూయం స్వ దాన్ నస్మాన్ ఆత్ కథయసి ఆత్ అంటే మధ్యమురుష ఎకవచనం శబ్దం అలా బ్రూయణే శబ్దం ధాతు బ్రూయి వ్యక్త వాచి బ్రవీతి బ్రూత బ్రువంతి బ్రవీషి బ్రూథ బ్రవీమీ బ్రూవ బ్రూవ ఇంట్లో మొదటి ఐదింటికి ఆహా వస్తుంది మొదటి ఐదింటికి ఆహా ఆహతు ఆహు ఆత్ ఆహు అంతవరకు వస్తుంది బ్రూథ ఆత్ మధ్యమృష ఏకవచనం సో కాబట్టి కథ అనర్థం మధ్యమృష ఏకవచనం బహువచనం అన్నాను నేను కాదు ఏకవచనం మంచిది సో దేవతలు ఏమంటు ఆయన ఏమన్నాడంటే దేవతలు చెప్తున్నారు ఆయన అభిప్రాయాన్ని దేవతలు చెప్తున్నారు అయ్యా మీరు అన్నదాని అర్థం ఇది ఏమిటది మీరు దామ్యత అని చెప్పారు అంటే దమమును కలిగి ఉండు అని చెప్పారు దమమును కలిగి ఉండు అనే ఉపదేశం ఎవరికి చేస్తారు దమము లేని వాళ్ళకి చేస్తారు దమము ఉన్న వాళ్ళకి చేయరు